యాభై ఏడు అతడు బ్రహ్మ విష్ణువానందరూపుడు అతనికేమి బాధయాత్ర బోధ సకల భూత సాక్షి సంపన్నుడయ్యుండు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము పురుషులందు రెండవవాడయిన ఓ అక్షరపురుషుడా వినుము యోగి అయినవాడు బ్రహ్మ విష్ణువు అనుభవించు ఆత్మానందమును అనుభవించుచుండును అతనికి పాపపుణ్యముల సుఖ సుఖదుఖములందు చలించక జీవితకాలమును ఆత్మబోధలయందే గడుపును మరియు సకల జీవరాశుల శరీరములందు సాక్షిగనున్న ఆత్మయందు కలసియుండును విశేషార్థము యోగము చేయువేళ లభించు శక్తిని బట్టి దేవతల పదవులు నిర్ణయింపబడినవి దేవతలు యోగులందేయున్నారు ఎక్కువ యోగశక్తియున్నవాడిని విష్ణువని రెండవ వాణిని శివుడని మూడవవాణిని బ్రహ్మయని ఈ విధముగా వారి పదవులు నిర్ణయింపబడినవి మానవులందే గొప్ప యోగులుగానున్నవారే త్రిమూర్తులు గొప్ప యోగులు అనుభవించు ఆత్మానందమును గురువు అనుభవించుచున్నాడు కావున బ్రహ్మ విష్ణు ఆనందరూపుడని యోగిగనున్న గురువుల గురించి పైపద్యములో చెప్పియున్నారు అలాగే తన ఆత్మను తాను అనుభవము పొందుచున్నాడుగనుక సాక్షి అయిన ఆత్మసంపన్నుడు అన్నారు